అస్సలం అయికు వరహతుల వరకూ అల్హందుల్లా వసలాతు వసలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలు మనం నరక రక్షణకై కారణమయ్యే సత్కార్యాల్లో అతి గొప్ప సత్కార్యం అల్లా యొక్క ప్రేమను పొందడం అంటే అల్లాహ మనల్ని ప్రేమించే విధంగా మనం మసులుకోవడం అయితే అల్లాహ ప్రేమను పొందడానికి అల్లాహ ప్రేమకు పాత్రలు కావడానికి ఎలాంటి సత్కార్యాలు అవసరము వాటిని మనం తెలుసుకుందాము ఇందులో మొట్టమొదటి విషయం మహాశివులారా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ప్రేమించి ఆయన బాటను అనుసరించడం కురాన్ సురే అలె ఇమ్రాన్లో అల్లాహు తాలా ఇలా ఆదేశించాడు మీరు అల్లాను ప్రేమించే వారైతే నన్ను అనుసరించండి బిబ్ముల్లా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎప్పుడైతే మనం ప్రవక్త మహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి జీవితాన్ని చదివి ఆయన్ని అనుసరించి ఆయన చెప్పిన ప్రకారం మన జీవితం గడుపుతామో అప్పుడు అల్లా యొక్క ప్రేమకు పాత్రలవుతాము ఇక రెండవ విషయం మహాశైవలారా తక్కువ తక్కువ అంటే దైవ భయభీతి మరియు ధర్మనిష్టత అల్లాహ ఆదేశించిన వాటిని చేయడం నివారించిన వాటికి దూరం ఉండడం అల్లాహకు కృతజ్ఞత తెలుపడం అల్లాహను గుర్తు చేసుకుంటూ ఉండడం స్మరిస్తూ ఉండడం మరచిపోకపోవడం ఈ విధంగా తక్కువ యొక్క భావాలు వస్తాయి ఇహలోకంలో మనం కొన్ని సందర్భాల్లో మున్ల కంప నుండి దాటవలసి వచ్చినప్పుడు ఎలా మనకు మనం కాపాడుకుంటూ ముళ్ళ నుండి రక్షించుకుంటూ ఆ దారిలో నడిచి వెళ్తామో అలాగే ఈ లోకంలో జీవించడం తప్పనిసరి ఇక్కడ పాపాలు మనోవాంచలు కోరికలు శైతాన్ యొక్క ఇంకా ప్రపంచ వ్యామోహం ప్రజలు మనల్ని పెడ మార్గాన పెట్టే అటువంటి ఎన్నో భయంకర విషయాలుంటాయి వాటన్నిటి నుండి తప్పించుకొని మున్ల కంప నుండి తప్పించుకున్నట్లుగా మనం అల్లాహ మార్గం మీద ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారిని అనుసరిస్తూ భయపడుతూ జీవితం గడపడం ఇదే తక్కువ యొక్క భావాలలో లెక్కించబడుతుంది ఇలా ఎవరైతే తక్కువ అవలంబిస్తారో అల్లాహుతాల వారిని కూడా ప్రేమిస్తాడు సూర్య అలి ఇమ్రాన్లోనే అల్లాహుతాల తెలిపాడు ఫయిన్ అల్లాహయుహిబ్బుల్ ముత్తఖీన్ నిశ్చయంగా తక్కువ పాటించే వారిని అల్లాహుతాలా ప్రేమిస్తాడు ఇంకా మహాశైలారా పురాణ్ పట్ల అధికంగా ప్రేమ కలిగి ఉండడం మరియు పురాణ్ సూరాలను పారాయణం చేస్తూ ఉండడం వాటిని అర్థ భావంతో చదువుతూ ఉండడం చాలా అవసరం ప్రవక్త సల్ల అయిస్లం కాలంలో ఒక సందర్భంలో ప్రవక్త కొందరిని ఒక చిన్నపాటి యుద్ధం వైపునకు పంపారు ఆ సైన్యానికి ఒక వ్యక్తిని నాయకునిగా చేశారు అయితే ఆ నాయకుడు వారికి నమాజ్ చేయించినప్పుడల్లా నమాజ్లో వేరే సూరాలతో పాటు కుల్ వల్లాహు అహద్ కూడా అధికంగా చదువుతూ ఉండేవాడు అయితే ఈ విషయం ప్రజలకు వింతగా ఏర్పడింది వచ్చి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారికి ఈ విషయం తెలిపారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసలం చెప్పారు అతన్ని అడగండి అలా ఎందుకు చేస్తున్నాడు అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపిన మేరకు వారు అతన్ని అడిగారు అతడన్నాడు ఈ సూరతుల్ ఇహ్లాస్ అంటే కుల్హు అల్లాహు అహద్ యొక్క సూరాలో రెహ్మాన్ అల్లాహ్ యొక్క గుణగణాలు ఉన్నాయి అది నాకు చాలా ప్రియమైన సూరా ఆ గుణాలు అంటే నాకు ఎంతో ప్రియమైనవి అందుగురించి నేను మాటి మాటికి ఆ సూరాను చదువుతూ ఉన్నాను అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు అహ్బిరూహు అన్ అల్లాహ యుహిబ్బుహు అతనికి మీరు తెలియజేయండి అల్లాహ కూడా అతన్ని ప్రేమిస్తున్నాడు అని అల్లాహ కూడా అతన్ని ప్రేమిస్తున్నాడు అని మీరు అతనికి తెలియజేయండి ఇంకా మహాశివులారా మనం అల్లాహ యొక్క ప్రేమ పొందాలి అంటే అల్లాహ మనపై విధించిన విధులను తప్పకుండా నెరవేర్చాలి ఆ విధులు నమాజ్కు సంబంధించినవైనా ఆ విధులు ఉపవాసానికి సంబంధించినవైనా ఆ విధులు జకాత్ విధిధానానికి సంబంధించినవైనా ఇంకా అల్లా హక్కులో ఉన్నటువంటి విధులైనా ప్రజల పట్ల ఉన్నటువంటి విధులైనా కానీ వాటన్నిటిని నెరవేర్చాలి వాటిని నెరవేర్చడంతో పాటు నఫిల్ విషయాలు కూడా మనం పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం నఫిల్ విషయాలు కూడా పాటిస్తూ ఉంటామో ఈ నఫిల్ విషయాలు కూడా అల్లా యొక్క హక్కుల్లో ఉన్నాయి ప్రజల హక్కుల్లో కూడా ఉన్నాయి వాటిని ఎప్పటివరకైతే మనం పాటిస్తూ ఉంటామో అల్లా యొక్క ప్రేమకు పాత్రలవుతూ ఉంటాము సహీబు ఖారిలోని హదీ ప్రకారం వలాయజాలు అబ్దీ యతర్రబు ఇలయ్య బిన్ నవాఫిల్ హత్తా ఊహిబ్బహహు మనిషి నా యొక్క సన్నిధానం పొందే ఉద్దేశంతో నఫిల్ కూడా అదా చేస్తూ ఉంటాడు హత్తా ఊహిబ్బహహు చివరికి నేను అతన్ని ప్రేమిస్తాను అలాగే మహాశివులారా ఇహలోకంలో అల్లా యొక్క ప్రేమను మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి ఇహ లోకంలో జొహద్ పాటించాలి జొహద్ అంటే ఈ ప్రపంచంలో మనకు ఎంత అవసరం ఉందో అంతవరకే అవసరం వేరే కోరికలు కాదు ఇంకా అదనపు అవసరాలు కాదు ఏది లేకుండా మన జీవితం గడవదో అంతవరకే మనం సరిపుచ్చుకోవడం అధిక ఆశ అధిక కాంక్ష మరియు ఎలాంటి దురాశ మనలో ఉండకూడదు ఒక సందర్భంలో ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలీ వసలం వద్దకు వచ్చి దుల్లని అలా అమలిన్ ఇదా అమిల్ తుహు అహబ్బని అల్లాహు ఓ అహబ్బని అన్నాస్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మీరు నాకు ఒక విషయం తెలపండి నేను దానిని ఆచరించానంటే అల్లా కూడా నన్ను ప్రేమించాలి మరియు ప్రజలు కూడా నన్ను ప్రేమించాలి అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు ఇజహద్ ఫిద్దునియా యుహిబ్బు కల్లా నీవు ఇహలోకంలో జీవిస్తున్నప్పుడు ఇహలోకంలో ఉండి కూడా ఇహలోక అవసరము లేదు అన్నట్లుగా నీవు జీవించు దీని వ్యామోహంలో పడకు మహాశివులారా జుహద్ అన్నదానికి మనం భావం తెలుసుకోవాలంటే చాలా సులభమైన విషయం ఏమిటంటే అల్లాహ ప్రేమను పొందడానికి ఏ విషయాలు అడ్డు వస్తున్నాయో వాటిని చేయకుండా అల్లాకు ఇష్టమైన పనులు చేస్తూ ఈ జీవితంలో ఎంత మనకు అవసరం ఉందో అంత వరకే ఏది అత్యవసరమో కేవలం దానినే ఉపయోగించి జీవితం గడపడం దీనివల్ల మనకు అల్లాహ ప్రేమ లభిస్తుంది ఇక ప్రజలు కూడా మనల్ని ప్రేమించాలంటే వజ్ హీమా ఐ దిన్నాస్ యుహిబ్బు కన్నాస్ ప్రజల వద్ద ఏదైతే ఉందో ప్రజల చేతులలో ఏదైతే ఉందో దానిని నీవు వారితో అడగకు ప్రజల్ని ప్రశ్నించకుండా ప్రజలను మాటిమాటికి ఏది అడగకుండా ఉండే ప్రయత్నం చేయు ఇలా ప్రజలు కూడా నిన్ను ప్రేమిస్తారు ఈ మనం చూస్తాము కొందరికి అలవాటు ఉంటది ప్రతి చిన్న వస్తువు నుండి పెద్దదాని వరకు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు ప్రజలు అతని వైపున ఎలాంటి ప్రేమతో చూడకుండా బిక్షవానికంటే అధ్వానంగా తయారైపోయాడు కదా అని నాలుగు తిట్టి మాట్లాడతారు అలా కాకూడదు ఇంకా మహాశివులారా అల్లా యొక్క ప్రేమను పొందాలంటే సంపూర్ణంగా అల్లాపై మాత్రమే భారం వేసి అల్లాపై మాత్రమే నమ్మకం కలిగి ఉండాలి ఇక్కడ ఒక విషయం గమనించండి అల్లాపై భారం వేసి అల్లాపై నమ్మకం కలిగి ఉండాలి అంటే ఏదైనా మంచిని పొందడానికి దాని సాధనాలు ఉపయోగించడం ఏదైనా చెడు నుండి రక్షణ పొందడానికి దాని సాధనలను ఉపయోగించడం మానుకోవడం ఇది తవక్కుల్ మరి ఇది భరోసా ఇది అల్లాపై నమ్మకం కాదు ఇది తప్పు విషయం కొందరు మేము అల్లాపై ఎక్కువగా నమ్మకం కలిగి ఉంటాము భరోసా కలిగి ఉంటాము అన్న పేరు మీద వారు ఉద్యోగాలు వదులుకొని ఉంటారు పని చేయడం మానుకొని ఉంటారు ఎవరైనా తీసుకొచ్చి ఏదైనా ఇస్తే తింటారు లేదా అంటే అలాగే ఉపవాసం పంటారు అలాంటి పరిస్థితి కాదు ధర్మపరంగా అల్లాపై నమ్మకం భరోసా అంటే అల్లా ఇహ మంచిని పొందడానికి అల్లా ఏ సాధనం పెట్టాడో ఏ కారణం పెట్టాడో దాన్ని ఆచరించాలి మరియు చెడు నుండి ఆగడానికి చెడు నుండి రక్షణ పొందడానికి ఏ కారణం అల్లా పెట్టాడో దానిని ఉపయోగించాలి తర్వాత అల్లాపై నమ్మకం ఉంచాలి ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహలసలం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ప్రవక్త నేను ఒంటెను వదిలేశాను మజ్జిద్ బయట మరి నాకు అల్లాపై నమ్మకం ఉంది అల్లా దానిని కాపాడుతాడు అని ప్రవక్త చెప్పారు తప్పు విషయం ఆ ఒంటెను నీవు కట్టివేసేయి ఆ తర్వాత అల్లాపై భారం వేయి అల్లాపై నమ్మకం ఉంచుకో అలాగే ఒక సందర్భంలో ప్రవక్త సల్ల ఉలై స్లం చెప్పారు ఈ పక్షుల లాంటి విశ్వాసం మనకు కూడా ఉండేది ఉంటే ఆ పక్షులకు అల్లా ఎలా ఆహారం ప్రసాదిస్తున్నాడో మనకు కూడా ప్రసాదించేవాడు అయితే ఆ పక్షులు తెల్లవారి జామున ఖాళీ కడుపుతో బయటికి వెళ్తాయి కానీ సాయంకాలం తమ గూటికి తిరిగి వచ్చేసరికి కడుపు నిండి హాయిగా వచ్చేస్తాయి అయితే పక్షుల లాంటి నమ్మకం మనకు అల్లాపై ఉండాలి అంటేంటి పక్షులు గూట్లోనే కూర్చుండి అల్లా అయితే తింటాము లేకుంటే పంటాము అని అంటారా అనరు తమ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మహాశివులారా ఎవరైతే నిజమైన తవక్కుల్ని పాటిస్తారో అల్లా వారిని కూడా ప్రేమిస్తాడు ఇన్ అల్లాహ యూహిబ్బుల్ ము పాటించే వారిని అల్లావుతాల ప్రేమిస్తాడు అల్లాపై నమ్మకం కలిగే వారిని అల్లాహుతాల ప్రేమిస్తాడు ఇంకా మహాశివులారా మనం దాసులం ఆయన మన యజమాని మనతో ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటుంది తప్పు జరుగుతూనే ఉంటుంది అందుకు మనం మాటి మాటికి తౌబా చేస్తూ ఉండాలి అల్లాతో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనం ప్రపంచ వ్యామోహంలో పాపాల వైపునకు మొగ్గు చూసినప్పుడు వెంటనే అల్లా వైపునకు తిరగాలి ఇదే అసలైన తౌబా అల్లా వైపునకు తిరిగి అల్లాతో పశ్చాత్తాపడి అల్లాతో క్షమాపణ కోరుకొని అల్లా ఇష్టప్రకారంగా జీవితం గడపడం ఇదే అసలైన తౌబా ఈ విధంగా ఎవరైతే తౌబా పాటిస్తూ ఉంటారో తౌబా చేస్తూ ఉంటారో అల్లా వారిని కూడా ప్రేమిస్తాడు ఇన్ అల్లాహ యుహైబ్బు తౌవాబీన ఓ యుహైబుల్ ముతాహ హిరీన్ అధికంగా తౌబా చేసేవారిని మరియు పరిశుభ్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు అలాగే మహాశివులారా ఇదే ఆయతలో ఇన్ అల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్ ఓ యుహిబ్బుల్ ఈ విధంగా ఇందులో పరిశుభ్రత యొక్క ఘనత కూడా మనకు తెలుస్తుంది ఎల్లప్పుడూ వృధువుతో ఉండడం కానీ పరిశుభ్రతను పాటించడం కానీ మన ఇంటిలో మన శరీరంలో మన వీధిలో మన పరిసరాల్లో మనం ఎక్కడెక్కడ ఉంటామో అక్కడ మన పరిసరాల్లో మనం పరిశుభ్రతను పాటించడం అల్లాహ ప్రేమను పొందడానికి గొప్ప కారణం ఇంకా మహాశివులారా అల్లా యొక్క ప్రేమను పొందాలంటే ఎహ్సాన్ కూడా కావాలి మహాశవులారా అల్లా ప్రేమను పొందడానికి మరొక ఉత్తమమైన కార్యం ఎహ్సాన్ ఎహ్సాన్ అన్నదానికి ఎన్నో భావాలు వస్తాయి కానీ సర్వసామాన్యంగా దీని యొక్క భావం ఏమిటంటే అన్ని విషయాల్లో అన్ని కార్యాల్లో అన్ని పనుల్లో పర్ఫెక్ట్తనం ఏదైతే ఉంటుందో దానిని అవలంబించడం एहसा अब भाव में प्रजप मेलमनी वस्हसा अाव कोई सदर्भा स्वच्छता से पनी पूर्ति मन तो श्रद्धा चेयली अने भावे महाशिवरावरते प्रती कार्यों प्रती सत्कार्यहसा पाटिस्ो वारे अल्लाह प्रेमस्ता वी ఇన్ అల్లాహయూహిబ్బుల్ మహసినిన్ మీరు ప్రతి విషయంలో ఎహ్సాన్ పాటించండి అల్లా ఎహ్సాన్ పాటించే వారిని ప్రేమిస్తాడు ఇంకా మహాశివులారా అల్లా ధర్మం వ్యాప్తి చెందడానికి మనం అన్ని విధాలా కృషి చేయాలి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి మన శరీరం మన ప్రాణం మన సమయం మన ధనం అన్ని రకాలుగా అల్లాహ యొక్క సత్య ధర్మమైన ఇస్లాం వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇందులో ఏ దానికి కూడా మనం వెనుక ఉండకూడదు అల్లాహు తాలా ఇలాంటి వారిని ప్రశంసిస్తూ ఏమంటున్నాడో తెలుసా ఇన్ అల్లాహ యుల్ఫీ సబీలి ఎవరైతే అల్లాహ మార్గంలో పోరాడే సందర్భంలో కూడా పంక్తులను సరిచేసుకొని ఎలాంటి వక్రత లేకుండా రూల్స్ను అన్ని రకాల సిస్టమ్ని ఫాలో అవుతారో అలాంటి వారిని కూడా అల్లాహుతాలా ప్రేమిస్తాడు ఈ ఆయతలో పోరాడడం అన్న భావంలో ఎక్కడైతే యుద్ధంలో పోరాడే భావం వస్తుందో అదే కాకుండా మనకు ఈ ఆయతలో మరొక విషయం కూడా తెలుస్తుంది అదేమిటంటే ఐక్యతగా ఒకరికి ఒకరు కలిసి బలమైన గోడ మాదిరిగా నిలిచి మనం ఈ కార్యం నెరవేరుస్తూ ఉంటే ఇస్లాం ధర్మం వ్యాప్తి చెందడంలో అల్లాహకు ప్రియమైన సత్య సత్యధర్మం వ్యాప్తి చెందడంలో ఎంతో బలం వస్తుంది మరియు ఇలాంటి కార్యంలో పాల్గొన్న వారిని అల్లా ప్రేమిస్తాడు అలాంటి వారు అల్లా ప్రేమకు పాత్రలవుతారు ఎవరైతే అల్లా ప్రేమను పొందాలని కోరుతారో వారు తమ జీవితంలోని ప్రతీ విషయంలో న్యాయాన్ని కూడా పాటించాలి ఎందుకంటే అన్యాయం చీకట్లతో కూడుకొని ఉన్న విషయం మరియు న్యాయం అల్లా యొక్క ప్రేమకు పాత్రనిగా చేస్తుంది కురాన్లో అల్లా ఆదేశించాడు ఇన్ అల్లాహ యుహిబ్బుల్ నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు అలాగే సుదరలారా మనం అల్లాహొక్క ప్రేమకు పాత్రలు కావాలంటే తప్పనిసరిగా మనం ప్రతీ వ్యవహారంలో మెతక వైఖరి అవలంబించాలి కఠినత్వం అనేది అల్లాహతారా దీనిని మెచ్చుకోడు ఇస్లాం మృదుత్వాన్ని ప్రేమిస్తుంది ప్రోత్సహిస్తుంది అల్లాహ్ అలాంటి వారిని ప్రేమిస్తాడు కూడా వినండి ప్రవక్త సల్ అలా అలైస్ వారి యొక్క ఈ హదీత్ సునంద్రిమిదిలోని హదీద్ ఇన్ అల్లాహ యు సమ్హల్ మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు ఏదైనా విక్రయించేటప్పుడు మరియు మీరు న్యాయస్థానంలో కూర్చుండి తీర్పులు ఇచ్చే సందర్భంలో కూడా మృదుత్వాన్ని మెతక వైఖరిని సులభతరాన్ని పాటించడం అల్లా ఎంతో ప్రేమిస్తాడు ఇంకా మహాశివులారా అల్లాకు అతి ప్రియమైన వారిలో నీవు కలవాలనుకుంటే ప్రజలను ధ కలిగించే వారిగా కాకుండా ప్రజల పట్ల ప్రయోజనకరంగా ఉండే విధంగా ప్రజలకు నీ ద్వారా లాభం కలిగే విధంగా చూసుకుంటూ ఉండు అల్లాహుతాల అలాంటి వారిని ప్రేమిస్తాడు ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు అహబ్ల్ ఇల్ అల్లాహి అన్ఫాహునాస్ అల్లాహకు ప్రియమైన వారులు ఎవరంటే ఎవరైతే ప్రజలకు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటారో ఎవరి ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందో అలాంటి వారు అల్లాకు ఎక్కువగా ప్రీతి పాత్రలవుతారు మహాశివునారా ఈ విధంగా అల్లా యొక్క ప్రేమకు పాత్రలయ్యే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము అయితే రండి మన అసలైన శీర్షిక నరకం నుండి రక్షణకు కారణమయ్యే సత్కార్యాలు ఆ సత్కార్యాల్లో మరొకటి మరణించేకి ముందు ప్రవక్త సలల్లాహు వారి యువసల్లం ఒక ప్రత్యేక రకమైన ఒక వికరి ఒక స్మరణ ఒక దువ గురించి మనకు తెలిపారు అది మనం చదువుతూ చదివిన తర్వాత మన ప్రాణం ఇహలోకం నుండి మనం వీడామంటే ఇన్షా అల్లాహ్ నరకంలో ప్రవేశించకుండా ఉంటాము ఆ దువ ఏమిటో మీరు కూడా నేర్చుకొని చదువుతూ ఉండే ప్రయత్నం చేయండి లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అయితే ఇలాంటి ఈ దువ ఈ స్మరణ మీరు కూడా నేర్చుకోండి దీనిని గుర్తుంచుకోండి మరియు ఎవరి మరణ సమయం దగ్గరికి వస్తుందో అలాంటి వారి ముందు పటించి వారు కూడా మరణానికి ముందు దీనిని పఠిస్తే ఎంతో మేలు కలుగుతుంది అయితే తర్వాత ఆ దువ నేను ఒకేసారి చదువుతాను కానీ దానికంటే ముందు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాస్లం వారి యొక్క హదీజ్ దీనికి సంబంధించినది మీకు వినిపిస్తాను శ్రద్ధగా వినండి ప్రవక్త సలల్లాహు అలస్లం తెలిపారు ఇద లాబ్దు లాహ ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్ ఎప్పుడైతే ఒక దాసుడు ఒక మనిషి లా ఇలాహ ఇల్ అల్లాహు అక్బర్ సత్య ఆరాధనీయుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఆయన తప్ప ఎవరు కారు మరియు అల్లాహ్ చాలా గొప్పవాడు అని అప్పుడు అల్లాహ్ లా ఇలాహ ఇల్లా అన వన అక్బర్ అవును నా తప్ప వేరే ఆరాధ్యుడు వేరే సత్య ఆరాధనీయుడు ఎవరూ లేరు మరియు నేనే చాలా గొప్పవాడిని మళ్ళీ దాసుడు అంటాడు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు అప్పుడు అల్లా అంటాడు అవును లా ఇలాహ ఇల్లా అన వహది నేనే ఏకైకుడిని నా తప్ప సత్య ఆరాధనీయుడు ఇంకా ఎవరూ లేరు దాసుడు అంటాడు లా ఇలాహ ఇల్లల్లాహు లా షరీక లహు అల్లా తప్ప సత్య ఆరాధనీయుడు ఎవరూ లేరు ఆయనకు భాగస్వాములు కూడా ఎవరు లేరు అప్పుడు అల్లా అంటాడు లా ఇలాహ ఇల్లా అన వలా షరీకలీ అవును నేనే సత్య ఆరాధనీయుడిని నాకు ఎలాంటి భాగస్వామి లేడు దాసుడు అంటాడు లా ఇలాహ ఇల్ అల్లాహు లహుల్ ముల్కు వలహుల్ హమ్ సర్వ ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ మాత్రమే వేరే ఎవరు కారు మరియు సర్వ రకాల అధికారము కు మాత్రమే ఉంది ఆయనకే సర్వస్తోత్రములు అప్పుడు అల్లా లా ఇలాహ ఇల్లా అన వలి ముల్క్ వలి అల్ దాసుడు అంటాడు లా ఇలాహ ఇల్లల్లా లాహా ఇల్లా బిల్లా సత్య ఆరాధనీయుడు అల్లా తప్ప ఎవరు లేరు మరియు పుణ్యం చేసే పాపాల నుండి దూరం ఉండే అధికారం కూడా అల్లాయే ప్రసాదించేవాడు అప్పుడు అల్లాహ అంటాడు అవును లా అనా లాహత ఇల్లా బీ ఇంతవరకు ప్రవర్త సలహల అసలం దాసుడు అన్న దానికి అల్లా ఎలా సమాధానమిస్తాడో ఇవన్నీ వివరాలు చెప్పి మళ్ళీ తెలిపారు మన్ రుజి ఈ పదాలు ఈ స్మరణ ఈ దువా మరణ సందర్భంలో ఎవరికైతే అల్లా ప్రసాదిస్తాడో ఎవరికైతే ఈ దువా చదివే అటువంటి భాగ్యం కలుగుతుందో నరకం అతనికి తాకదు అల్లాహు అక్బర్ ఇక ఏంటి ఆ దువా గుర్తుంచుకోండి లా ఇలాహ ఇల్ అల్లాహు అక్బర్ లా ఇలాహ్లహు వహ్దహు ఐదు సార్లు లా ఇలాహ వస్తుంది మరోసారి వినండి లా ఇలాహ ఇల్ అల్లాహు అల్లాహు అక్బార్ లా ఇలాహ ఇల్ అల్లాహు వహ్దహు లా ఇలాహ ఇల్లహు లా అల్లాహు తాలందరికీ ఇలాంటి సద్వచనాలు చదువుతూ ఈహ్లోకాన్ని వీడిపోయేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకు అల్లాహుఖైరా అసలాం వరహ్మల్ వబర్తు